కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం దీపతోరణం సుప్రసిద్ధ రచయిత్రుల కథలు అయ్యో ఒక్కరైనా చెప్పలేదు కథ రచయిత్రి శ్రీమతి నిడదవోలు మాలతి అయ్యో ఒక్కరైనా చెప్పలేదు కథ అమెరికా వెళ్ళడానికి ఆయత్తమవుతున్నాను కనిపించిన ప్రతివారు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు ఒక మహా వీర దేశభక్తుడి వచనాలు ఇదిగో చూడు నువ్వు పరదేశం వెళ్తున్నావు అంటే నువ్వక్కడ మన దేశానికి అనధికార ప్రతినిధివి అన్నమాట గాంధీగారి వారసురాలివి అని మరవకు ఏ గాంధీ అన్నాను భక్తి ఎందుకంటే నాకింకా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రోజులే మనసులో మెదులుతున్నాయి ఆ మహావీర దేశభక్తుడు నా వైపు అసహ్యంగా చూసి విసురుగా చేతులు ఒప్పుకుంటూ నాకు లెక్కల్లో డిగ్రీ ఉంది చిన్న చిన్న తప్పులతో పైథాగ్రస్ సిద్ధాంతం మీద చిన్న ఉపన్యాసం ఇవ్వగలను అంతకంటే ఓ చూపు తక్కువగా ఐన్స్టీన్ గురించి కూడా మాట్లాడగలనేమో కానీ శంకరుడి గురించో పాణిని గురించో అడిగితే మాత్రం కటకట హడావిడిగా లైబ్రరీకి వెళ్ళి ఒక కట్ట పుస్తకాలు తెచ్చాను మహాత్మాగాంధీ ఇందిరాగాంధీ అరవిందో గురు మహారాజ్జీ బాబాలు కోబ్రాలు హిందూ మతం ఎలిఫెంటా గోహలు మీనాక్షి దేవాలయం బృందావన్ గార్డెన్ ఒకటేమిటి కనిపించిన ప్రతి విషయం మీద ఓ పుస్తకం తీసేసుకున్నాను ఇంకా అమెరికా వెళ్ళి అమూల్యమైన అభిప్రాయాలతోనూ అనన్య సామాన్యమైన వస్తు సంచయంతోనూ తిరిగొచ్చిన వారిని కూడా సంప్రదించాను వాళ్ళందరూ కూడా అప్రతిహితమైన సలహాలే ఇచ్చారు ఉదాహరణకి నువ్వు నువే గుడ్డిగా వాళ్ళని అనుకరించి మన జాతికి తలవంపులు తేకు నువ్వు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం రోములో రోమనుడి వలె మన వలె చీరలు పుష్కలంగా పట్టుకెళ్ళు అక్కడ నూలు బట్టల ధరలు మండిపోతున్నాయట చీరలు పట్టికేళ్లకు అక్కడెవరో చీరలు కట్టుకోరు అమెరికన్లు ఇండివిజువలిస్టిక్ అమెరికన్లు సెల్ఫ్ రిలయంట్ అమెరికనులు చిత్తశుద్ధి కలవారు ఓహో అమెరికా అదొక భూతల స్వర్గం డాలర్లుంటే రోడ్డు మీద చిత్తుకాయ తేలే అనుకో అక్కడ అమ్మాయిలందరూ బాపూ బొమ్మలే నాకు డేట్ సంపాదించి పెట్టరాదు మా తమ్ముడి స్నేహితుడు సన్నగా నసిగాడు మరో మేనగోడలు రహస్యంగా బాంబే ఫ్యాషన్ పత్రికలో ప్రకటించిన లేటెస్ట్ ఫ్యాషన్ నైలాండ్ ప్యాంటీలు ఓ రెండు ప్యాకెట్లు పంపమంది నేను అమెరికాలో దగ్గానే ఇంకా ఫోర్క్ ఎలా పట్టుకోవాలో ఎప్పుడు థ్యాంక్ చెప్పాలో ఏ కారు కొనాలో ఏ టూత్పేస్ట్ వాడాలో ఇలాంటి విషయాల్లో ఎనలేని సలహాలు ఉచితంగా వచ్చేసాయి వెలువలయ్యి ఆఖరికి నేను న్యూయార్క్లో దిగాను సగం నిండిన సూట్ కేస్తోను పచ్చళ్ళు పొళ్ళు పూరాగా నిండిన చేతి సంచితోను కష్టముల వారు నన్ను మతిమాలిన దానిగా గుర్తించుంటే ఆ మాట నాకు తెలియకుండా జాగ్రత్త వారం రోజుల పాటు తినడం పడుకోవడం తినడం పడుకోవడం కార్యక్రమం అయిన తర్వాత ఓ రోజు ఉదయమే తెలివచ్చింది మేలుకుని కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుంటూ కిటికీలో చూశాను సీతాకాలపు తొలి మంచు సుతారంగా కురుస్తోంది ఆహా నా జీవితంలో తొలి హిమానీ తుంపరలు ఓహో నాడెందమో ఆనందమందిరమై నందనమయమై నందివర్ధనాలు విరగబూసింది తెల్లని మంచు దూది పింజెల్లా గాలిలో విలాసంగా తేలి వయ్యారంగా చెట్ల కొమ్మల మీద ఇళ్లమీద కార్లమీద వాళ్తున్నాయి గుప్పమని హృదయంలో ఉత్సాహం ఉరకలు వేసింది లేచి గబగబ మొహంగడుక్కొని కాఫీ తాగి కోటూ బూటూ మఫ్లరు టోపీ చుట్టబెట్టుకున్నాను దసరాలో గంగిరెద్దు గుర్తుకొచ్చింది కానీ అట్టేసేపు నిలవలేదు ఆ తలపు వీధిలో అడుగుపెట్టి మోము ఎత్తి అమందానందం అనుభవిస్తున్నాను చల్లని మంచు లేత పుప్పోడిలాగా మొహంమీద వాలుతోంది మృదువుగా నా మానసవీణ కల్లున మోగింది రెండో కాలు తీసి ముందుకేశాను థమ్ ముందుకేసిన కాలు ఇంకా ఇంకా ముందుకు సాగి నా కాయాన్ని సాష్టాంగ ప్రణామ ఫక్కిలో నేలపాలు చేసింది షడకాలో ఆగి నన్ను నేను కూడదీసుకుని మెల్లిగా లేచి మళ్లీ రెండో పాదం ముందుకు వేశాను ధమ్మని రెండోసారి నేలకరిచాను కానీ లేవక తప్పదు అలానాటి బ్రూశ్రీలాగా మళ్లీ లేచి మానవాళికి ఏమాత్రమూ జంట్ స్టెప్ కానీ అడుగువేయడానికి బలితల మోపిన పాదము కాని పాదము ఎత్తి చుట్టూ చూశాను ఈ పద్మవ్యూహంలోంచి ఎలా బయటపడ్డమా అనుకుంటూ నాలుగడుగుల దూరంలో చిరునవ్వుతో నన్ను తిలకిస్తున్న అమెరికన్ ఒక ఆయన ముందుకొచ్చి చెయ్యి అందించాడు నేను గబుక్కున ఆ చెయ్యి దొరకపుచ్చుకుని ఆ మంచు నుంచి బయటపడ్డాను తర్వాత అతని చేయి వదిలేసి నా దారిని నేను పోబోతూ అన్నాను ఇంతవరకు తెలియనేలేదు ఒక్కరైనా చెప్పలేదు ఈ మాట నాకు ఆ అన్నాడు అతను అయోమయంగా చూస్తూ మంచులో జారి పడతాం అని అని చెప్పి వెళ్ళిపోయాను